లేఖ సంఖ్య భగవానులకు కాగితాలు అందియటానికి లైబ్రరీ పని చూడటానికి గత జూలై చివరను ఏమో మళ్లీ రాజగోపాలయ్యర్ వచ్చారు ఆ కొత్తల్లో వారు అడుగున పడ్డ కాగితాలన్నీ పెళ్లగించటంలో ఒకనాటి సాయంత్రం భగవాన్ స్వదస్తూరితో ఉన్న అరవ పద్యము దానికి అనువాదంగా వ్రాసిన తెలుగు పద్యము ఉన్న చిన్న కాగితం దొరికింది భగవానులకు అందిస్తే ఎవరు వ్రాసింది జ్ఞప్తి లేక నన్ను పిలిచి చూపించి ఎవరిది అని అడిగారు పరికించి చూస్తే తిరుచులి సుందర మందిరంలో గృహప్రవేశమైన వెనుక తిరుచులిని గురించి నరసింహంశెట్టి గారు వ్రాసిన అరవ పద్యం దానికి అనువాదంగా నేను వ్రాసిన తెలుగు పద్యం ఉన్నదందులో భగవానులకు విషయం నివేదించి ఈ పద్యం నేను వ్రాసుకుని తెస్తానంటే ఇంటికి వెడదామని బయలుదేది నమస్కరించి లేచానో లేదు ఏదీ కాగితం అన్నారు భగవాన్ ఇంటికి తీసుకెళ్లి రాసుకుని పొద్దున తెస్తానంటే సరే అన్నారు కాని ఇస్తానో ఇవ్వనో అని అనుమానమే వారికి ముత్యాల కోవల్లే ఉండే అక్షరాలు చూస్తే నాకు అప్పుడప్పుడు అటువంటి కాగితాలు దగ్గర ఉంచేసుకోవాలన్న కోరిక పీడిస్తూనే ఉంటుంది అటువంటి కోరికలు లేసమైనా లేకుండా తోసేయ్యాలనే భగవాన్ ఆ కాగితం తిరిగి ఇచ్చివెయ్యమన్నారు ఆ రాత్రి తెలుగు పత్యం వ్రాసుకుని తమిళ్ వృత్తం తెలుగక్షరంలో వేరే కాగితం మీద వ్రాసి భగవాన్లకు చూపిన ఆశ్రమం నోటుబుక్ లో కాపీ చేద్దామని మర్నాడు ఉదయం ఏడున్నరకు వెళ్లి నమస్కరిస్తే ఏది ఆ కాగితం అన్నారు మళ్లీ తెచ్చాను అరవపత్యం తెలుగు అక్షరంలో వ్రాసాను సరిగా ఉందో లేదో చూస్తే కాపీ చేస్తా అని చెప్పి ఇస్తే సరిచూచి ఇచ్చారు భగవాన్ వారు కొండ రాకముందే షెల్ఫ్లో నోటుబుక్ తీసి దగ్గరుంచుకున్నాను అది వారు చూడలేదు కాగితం చేత్తో పట్టుకుని సంచి తీసుకుని బయటకి వెళ్లబోతుంటే మీరు వ్రాసుకుని ఆ కాగితం నాకిచ్చేయండి నాకు కావద్దు అన్నారు భగవాన్ ఇన్నిసార్లు అడిగేసరికి నాకో ఎక్కడలేని ఉక్రోషం వచ్చింది పట్టలేక ఇట్లా అన్నాను ఈ వ్రాత నా దగ్గరకు ఎన్నో కాగితాలు వచ్చినవి ఎప్పుడు ఒక్క కాగితమైనా ఉంచుకోలేదు అన్నీ ఇచ్చేశాను వీరే సాక్ష్యం అని నేననేసరికి అవునవును అన్నారు రాజగోపాలయ్యరు నా ఉడుకు ఇంకా తీరక నోరుగల వాళ్ళదే రాజ్యం అన్నట్లుంది ఈ సమాచారం అంతా అడుగుతున్నారు వ్రాయించుకుంటున్నారు ఇట్లాంటివి కనపడితే అడక్కుండా దాచుకుంటున్నారు అయినా ఈ అక్షరమిచ్చి నన్ను మరిపిస్తే ఎట్లా నాకేమీ వద్దు ఇది ఇప్పుడే ఇస్తాను అనేసరికి నా కంఠం రుద్దమై కళ్లు నిండినవి నిలవలేక బయటికి వెళ్లి బుక్కులో కాపీ చేసి పుస్తకం భగవాన్లకిచ్చి పక్కన నిలబడ్డ గోపాలయ్య చేతిలో కాగితం పెట్టి కంపిత స్వరంతో కాగితం ఇచ్చాను వీరికి అన్నాను భగవాన్ హృదయం కరుణతో నిండిపోయి కావాలంటే అది పెట్టుకోండి అన్నారు మెల్లిగా నాకే పౌరుషం తక్కువ గనకనా ఎందుకు ఈ అక్షరం చెరిగిపోతుంది ఈ కాగితం చినిగిపోతుంది అన్నాను వణుకుతూ యథాస్థానానికి వచ్చి కూర్చోబోతుంటే అతిమార్ధవ స్వరంతో పద్యం ఉన్నదా అన్నారు భగవాన్ ఊపిరి బిగబెట్టి ఉన్నది అన్నాను పైకి బింకమే గాని లోపల ఆశ పీడిస్తూనే ఉన్నది రెండు మూడేళ్ల కృతం భగవాన్ ఏదో పద్యం వ్రాస్తే అది వారే ప్రాసి ఇవ్వాలని అందరూ వంతులు పడి వ్రాయించుకోవటం కొంతమంది వారి అక్షరం దొరికితే చాలు చెప్పకుండా దాచుకోవటం అడిగితే ఇవ్వకపోవటం చూచి నా ఆశ రేగకుండా ఒక పద్యం వ్రాసుకుని సమాధాన ఆ పద్యం ఇది హృదయ కమల దళంబుల అక్షరస్వరూపుడపై అలరు నిన్ను ంచలేక హస్తరము కో రమణ ఎప్పటికైనా ఈ మసక పోవునట్లు కళ్ళు తుడిస్తే చాలు అక్షర స్వరూపం చక్కగా తెలుస్తుంది ఆ అక్షరం చెరగదు ఆ కాగితం చినగదు ఈ అక్షరం నోరుగల వాళ్లకే ఇచ్చి నోరులేని బిడ్డకు కన్ను బాగు చేస్తే అంతే చాలు దాని తిప్పలు అది పడుతుంది భవరోగ భ అన్న విరుదు ఉండనే ఉన్నది కదా సార్థకం చేయకుండా ఉంటారా ఏం చూద్దాం అయితే ఒకటి అందరి కన్నులకు మందు వేస్తూనే ఉన్నారు కొంచెం కొంచెంగా మసక తగ్గుతూనే ఉన్నది లేఖ సంఖ్య డెబ్బై ఉపదేశ సారం ఉన్నది నలువది ఇరవై ఏడు ఎనిమిది భగవాన్ మలయాళ భాషలో వ్రాసిన ఉపదేశ సారం కుమ్మిపాట శ్రీవారే తెలుగు అక్షరంలో వ్రాసి ఉంచారు నేను ప్రాంతంలో అది కాపీ చేసుకుంటాను అని శ్రీవారి నా పుస్తకంలో వ్రాసుకున్న ఆ పుస్తకం తిరిగి ఇస్తుంటే చూచి ఒక భక్తుడు మురుగునారు దారు కావన అనుగ్రహించిన శివలీలను గురించి పాడినప్పుడు కదా భగవాన్ ఉపదేశసారం వ్రాసింది అని శ్రీవారినే అడిగారు అవును అయితే వారు పాడింది ఒక్క దారుకావన తాపసులను అనుగ్రహించిన గాథ మాత్రమే కాదు భగవద్ అవతారములన్నీ నాపరంగానే నూరు పాటల్లో వ్రాయాలని సంకల్పించారు ఉంది అనే జానపద గీతం తీసుకుని డెబ్బది వరకు వ్రాసారు ఆ డెబ్బదిలో కడపట దారుకావన తాపసులను అనుగ్రహించని గాథ వచ్చింది కథంతా వారు చెప్పి ఆ ఉపదేశ భాగం మిగతా ముప్పది పాటల్లో నన్ను వ్రాయమన్నారు అంతా మీరే చెప్పారు గదా నేనేం వ్రాసేది మీరే వ్రాయండి అంటే ఎన్నాళ్లకు వ్రాయనే లేదు ఉపదేశ భాగం భగవాని వ్రాయాలి గాని నా వల్ల ఏమవుతుంది అని పట్టుబట్టారు ఏం చేసేది వ్రాయక తప్పలేదు ఆ ముప్పది వ్రాసిన వెనుక ఉపదేశ ఉందియా అని పేరు పెట్టాము అది ముగిసిన వెనక రామయోగి నాకు తమిళ్ తెలియతే తెలుగులో వ్రాయండి తొందర చేస్తే ఆ ద్వీపగలు వ్రాసాను ఆ వెనుక నాయన సంస్కృతమో అన్నారు సరే అని అది వ్రాసాను ఈ మూడు భాషల్లో వ్రాసిన వెనుక కుంజు రామకృష్ణ వాళ్లంతా మలయాళమో అంటే కుమ్మిపాటగా ఆ భాషలోనూ వ్రాసాను అని సెలవిచ్చారు భగవాన్ అయితే మూలం తమిళ్ రెండవది తెలుగు మూడు సంస్కృతం నాలుగు మలయాళమునా అన్నా నేను అవును అన్నారు భగవాన్ ఉపదేశతారం శ్లోకాలు చూడగానే నాయన సంస్కృతంలో లఘు వ్యాఖ్యానం వ్రాసారట కదూ అన్నాను నిజమే వారు చూతగుహలో ఉన్నారు అప్పుడు నేను శ్లోకాలు వ్రాసి పంపాను నాయన చుట్టూ ఉన్నవారితో ఇదిగో ఇట్లా ఒక్క శ్లోకమైనా మనం రాయగలమా అని చెప్పి శ్లాఘిస్తూ వెంటనే వచ్చిన గ్రహణ పర్వం క్షణంలో లఘు వ్రాసి పంపారు అది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అచ్చయింది అన్నారు భగవాన్ ఉన్నదిన్నెలు బదు వ్రాసిన క్రమము అన్నాను అది మురుగనార్ బలవంతం వల్లనే వ్రాయవలసి వచ్చింది ముందు అరవంలో వ్రాసాను అప్పుడు రామయోగి ఇక్కడే ఉన్నారు వారు తెలుగులో భావమైనా వ్రాసివ్వండి అడిగితే ఆ వచనం వ్రాసాను ఆ మాధవుడు మలయాళము అన్నాడు సరేనని కెలిపాటగా ఆ భాషలోనూ వ్రాశాను అది సీసమాలిక ఉంటుంది అది కూడా తెలుగు అక్షరంలో వ్రాసి ఉంచాను కావాలంటే కాపీ చేసుకోవచ్చు అన్నారు భగవాన్ సంస్కృతం భగవాన్ ఎందుకు రాయలేదు అన్నాను అదడు నాయన లక్ష్మణ శర్మ అంతా ఇక్కడే ఉన్నారు వారు చూచుకోని మనకెందుకు అని ఊరుకున్నాను అన్నారు భగవాన్ నాయన ఉన్నది నలబుకి శ్లోకాలు అప్పుడే వ్రాసారా అన్నాను లేదు అప్పుడు అవి వ్రాస్తూ మురుగునారు నేను వరుస కూరుస్తూ ఉంటే నాయన వరస క్రమానికి సలహా చెప్పారే కాని శ్లోకాలు రాయలేదు తరువాత శిరసికి వెళ్లిపోయారు వారు అక్కడ ఉన్నారని విని విశ్వనాథం కపాలి వెళ్లి వారి వద్ద కొన్నాళ్లున్నారు అంతలో లక్ష్మణ శర్మ ఉన్నది నలుబడికి శ్లోకాలు రాసి పంపితే సరిచూచి పంపవలసిందని నాయనకు పంపాం అది చూచి ఇది దిద్దటం కంటే నేనేం రాసి అని అది అట్లాగే త్రిప్పి పంపి విశ్వనాథం కపాలిని పెట్టుకుని తమిళ పద్యాలకు సరిగ్గా శ్లోకాలు వ్రాసి పంపారు వీరిది ఇట్లాగే ఉండిపోయింది వారిది సద్దర్శనం అనే పేరుతో అర్చయింది ఏది ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది చేస్తాం ఆ సంస్కృతాన్ని అనుసరించే కపాలి ఇంగ్లీష్ సంస్కృత భాష్యంలో భాష్యం వ్రాశాడు ఆ దాన్ని విశ్వనాథం అరవంలోకి అనువదించాడు అని చెప్పారు భగవాన్ అనుబంధం వ్రాసిన కారణం దాని క్రమం ఏమిటి అన్నాను అది ఒక్క కారణంగా వ్రాయలేదు ఎప్పుడెప్పుడో ఎవరెవరో అడిగితే వారి వారికి వ్రాసి ఇచ్చినవన్నీ అనుబంధంగా చేర్చాం మొదటి ముద్రణకు ముప్పదే ఆ వెనుక నలువదే అయినవి అవి ముందు అరవంలో వ్రాసాను వెనక తెలుగు తరువాత మలయాళం వ్రాసాను శ్లోకాలు పూర్వీకులకు పెద్దలవి కొన్ని నేను స్వయంగా వ్రాసిన వచనాన్ని అనుసరించి లక్ష్మణ శర్మ వ్రాసినవి కొన్నిను అన్నారు భగవాను రాసిన శ్లోకాలున్ను ఉన్నవి కదా అన్నాను నేను వ్రాసినవి రెండో మూడో ఉండాలి అంతే అన్నారు భగవాన్ తెలుగు పత్యాలున్ను కొన్ని భగవాన్ రాశారేమో అన్నాను ఏమో కొద్దిగా ఉండాలి కావాలంటే వ్రాతపతిలో చూడండి వివరం తెలుస్తుంది అన్నారు భగవాన్ అనేది మనస్సే ఇరవై ఈ ఉదయం ఆంధ్రులకరు భగవంతులను ఇట్లా ప్రశ్నించారు నేనెవరని విచారించి తెలుసుకున్నటే ప్రధానమని అంటారే అది ఎట్లా తెలుసుకోవటం నేనెవరు నేనెవరు అని జపం లేక నేతి భావన చెయ్యాలా ఆ మార్గమేదో తెలుసుకోవాలని ఉన్నది స్వామి అన్నారు భగవాన్ తరువాత నిదానించి ఏం తెలుసుకోవాలి తెలుసుకునేదెవరు తెలుసుకునేందుకు తాను ఒకడు ఉండాలి కదా తానెవరు తానెక్కడి నుండి వచ్చాడు ముందు అదే తెలుసుకోవాలి తానెక్కడ పుట్టింది తెలుసుకుంటే తనకన్నా అన్యమేదీ లేదు అన్నారు భగవాన్ ఆ నేను అనేది తెలుసుకోవటానికి సాధన ఏదైనా ఉండాలి కదా ఏ సాధన ఉపయోగిస్తుంది అన్నారు ఆ పృచ్కులు అదే అదే చూడాలి ఎక్కడ చూచేది అంటే లోపల చూడాలని చెప్పాల్సి వస్తుంది నేను అనేది మనసే కదా దాని రూపమేమో తెలుసుకుని ఎట్లా పుట్టింది ఎక్కడ పుట్టింది అని చూడాలి అన్నారు భగవాన్ నేననేది ఎక్కడ పుట్టిందంటే హృదయమందనే కదా పెద్దలంటారు దాన్ని ఎట్లా చూడడం అని మళ్లీ ప్రశ్న అవును హృదయమందు అనే చెప్పాలి ఎట్లా చూడడం అంటే మనస్సు పూర్తిగా అణిగిపోవాలి అంతేగాని నేనెవరు నేనెవరు అని నోటితో జపించినందువల్ల నేనిది కాదు నేనది కాదు అని వాక్కుతో నేతి భావన చేసినందువల్ల ప్రయోజనం లేదు అన్నారు భగవాన్ అదే చేత కావటం లేదు అంటే అవునవును అదే ఉన్న కష్టం మనం ఎప్పుడూ ఉంటాము ఎక్కడా ఉంటాము మనది కాని ఈ శరీరాదులన్నీ తెచ్చి పెట్టుకున్నవి ఇవి తెచ్చుకునేటప్పుడు ఒక కష్టమూ లేదు తోసివేయాలంటే తగని బాధ ఉన్నదాన్ని చూడటానికి లేని లేనిదాన్ని తోసివేయటానికి కష్టపడతాం ఎంత చిత్రమో చూడండి అన్నారు భగవాన్ ఆ మధ్య ఒక బెంగాలీ యువకుడు ఇట్లాగే భగవంతులను ప్రశ్నలు అడుగుతూ ఉంటే వారెంతో దూరం బోధించారు ఆ యువకునకు సందేహం తీరక ఎప్పుడు ఎక్కడా నీవే ఉన్నావంటారే ఆ నేను అనేది ఎక్కడుంది అని అడిగాడు భగవాన్ చిరునవ్వుతో నువ్వు ఎక్కడా ఉన్నావు ఎప్పుడూ ఉన్నావు అంటే ఆ నేను అనేది ఎక్కడున్నదని అడగటం ఎట్లా ఉందంటే తిరువన్నామలలోనే ఉండి తిరువన్నామల ఎక్కడా అని అడిగినట్లుంది నువ్వు అంతటా ఉన్నప్పుడు వెతికేదెక్కడా శరీరం నేననేది భ్రాంతి ఆ భ్రాంతిని పోగొడితే ఉండేది నీవే నీలోనే సమస్తం ఉన్నది లేనిదైతే వెతకాలి కాని ప్రత్యక్షంగా ఉండేదాన్ని ఎందుకు వెతకటం శరీరం నేననే భ్రాంతి పోగొట్టుకోవటానికే సమస్త ధనలున్ను నేనున్నాను అని తెలివి ఏది ఉన్నదో అదే ఆత్మ అని కాని పరమాత్మ అని కాని మరి ఏమన్నా సరే అది ఎప్పుడు ఎక్కడా ఉన్నది శరీరాదులు నేను కాదని తోసివేయాలే కాని దాని కొరకు వెతకనక్కరలేదు అది అంతటా నిండి ఉన్నది అన్నారు దీనికి ప్రమాణంగా ఉన్నది నలువదిలో చెప్పిన శ్రీవారి వాక్కులే కింద వ్రాస్తున్నాను మనము లేక కాలమేది దేశమేది మనము దేహం దేశరము ఇక్కడ ఎక్కడా ఏకమే కనుక మనమే ఉన్నారము లేఖ సంఖ్య స్వర్ణోత్సవ వైభవం ఒకటవ తేదీన ఇక్కడ భగవాన్ స్వర్ణోత్సవ వైభవానికి జరిగే సంగతులన్నీ వ్రాయమని కొందరు స్నేహితులు కోరారు అందువల్ల ఈ జాబు వ్రాస్తున్నాను అయితే ఈ ఉత్సవం సందడిలో కార్యక్రమం నడిపిన వారికే సంగతులన్నీ సరిగ్గా జ్ఞాపకం లేవుట ఇక దౌదవ్వుల నిలిచిన అబలక అవగతం కావటం విభుధవరుల విన్నంత కన్నంత తెలియవచ్చినంత పేటపరుతూ అన్న భాగవత వచనానుసారం ఏదో వ్రాయటానికి ఉపక్రమించాను ఉత్సవం ఇంకా ఇరవై రోజులున్నదనగా సర్వాధికారి పట్నం నుంచి వచ్చారు అప్పటికి నెల దాటింది వారు మధుర వెళ్లి వారు పట్నం రాగానే అందరూ చేరి ఏమేమో ప్లాన్ వేసుకున్నారటగాని ఇక్కడ మాత్రం వారు వచ్చేదాకా ఉత్సవ సన్నాహం అంతంత మాత్రంగా ఉంది ఇంగ్లీషు పుస్తకం సావనీర్ అచ్చు నిమిత్తం శ్రమిస్తూ ఉండేవారెవరైనా ఉన్నారేమో కానీ హాలులో సంస్కృత శ్లోకాలు తర్జుమా చేయించే నిమిత్తం భక్తుల ఇచ్చానుసారం పాత కాకితాలు నటనా మాత్రంగా కార్యం నడుపుతూ వాత్సల్య రూపులకు భగవాన్ తప్ప మిగతా వారికి ఈ ప్రమేయమే లేనట్లుంది సర్వాధికారి రాగానే పనులు తీవ్రంగా చేయటం ప్రారంభించారు ఆఫీసులో ఏమి ఆలోచించారో ఎవరి ప్రోద్బలమో కాని భగవాన్ ఉండే హాలు నానుకుని కొండవైపున పెద్ద పాక వేయటం మొదలు పెట్టారు అప్పటికి దాదాపు నెల నుంచి కృష్ణస్వామి బలహీనంగా వచ్చారు ఈ పాక ప్రారంభించారో లేదో వారికి అక్కడలేని బలం వచ్చింది నిచ్చనెక్కటం పాక అన్నిటిలోనూ భాగస్థులే పాక అయింది కింద సిమెంట్ చేయాలన్నారు నీళ్లు చల్లటం విమ్మిసొట్టడం ఒకటేమిటి విశ్వరూపం ధరించారన్నమాట తోక ముడుచుకుని పిట్టవలే కూర్చున్న హనుమంతుడు వారిధి దాటాలన్న వార్త వినగానే శరీరం పెంచి విశ్వరూపం ధరించినట్లు విజృంభించి చేయవలసిన పనులన్నీ చేశారట భగవద్భక్తులకు పరోపకారమే పరమోత్సాహము కలిగిస్తుందన్నట్టుకు ఇవే నిదర్శనాలు ఉత్సవం ఇరవై రోజులు ఉన్నదనగా పట్నం నుంచి నీవు వచ్చి చింతా దీక్షతులు గారి పాటలు వ్యాసాలు నా గొబ్బిపాట స్వర్ణోత్సవంలోగా అచ్చువేయించి తెస్తానని తీసుకోవెళ్లావు ఆ వెనుక మురుగునాథ్ మరికొందరు భక్తులు పాటలు పద్యాలు వ్రాసి అచ్చుకు పంపారు సంస్కృతంలో కపాలి శాస్త్రి వ్రాసిన శ్రీ రమణ గీతా భాష్యం అచ్చయి వచ్చింది ఆహ్వాన పత్రికలు ఇంగ్లీష్లో అచ్చొత్తించి యాభై బంగారు వర్ణపు చుక్కలతో చుట్టూ నింపి భక్తులకు పంపబడినవి యాభై ఏండ్లకు పూర్వం గోకులాష్టమి రేపు అనగా భగవాన్ అరయ్యనల్లూరు వచ్చారట ఆనాడు ఆదివారము అష్టమి సోమవారమున కీలూరులో ముత్తు కృష్ణ ఇంత కడుపార భుజించి నవమి ఉదయమే ఈ అరుణాచల అడుగుపెట్టిరట నాడు మొదలు నేతి వరకు ఈ ఊరు నుండి కదలలేదు ఈ విషయం అందరకు విశదమే ఆ నవమి మంగళవారం అప్పుడు సెప్టెంబర్ ఒకటవ తేదీ అయినదట ఖండాంతర వాసులకు తెలియగలందులకు ఈ సెప్టెంబర్ ఒకటవ తేదీకే స్వర్ణోత్సవం నిర్ణయించిది హిందూ సంప్రదాయానుసారం గోకులాష్టమి గడిచిన మరుదినమే స్వర్ణోత్సవం అని చెప్పవలసి ఉన్నది ఈశ్వర చిద్విలాసమేమో కాని ఈ ఏడు కూడా ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీ సోమవారమే గోకులాష్టమి అయింది మంగళవారం మరునాడు మంగళవారం ఆనాడు తమిళ సంప్రదాయానుసారం మాకిదే స్వర్ణోత్సవ దినమని రామస్వామయ్యరు మరికొందరు భక్తులు అరవంలో పాటలు వ్యాసాలు వ్రాసి చదివారు తెలుగు సంప్రదాయాన్ని నవవి మిగులు ప్రాధాన్యం గనుక ఇరవై తేదీ బుధవారానికి యాభై ఏండ్లు పూర్తి అని ఈ రోజున సాంబశివరావు గారు భక్తి తెలుగులో పూర్వులు రాసింది ఒక ప్రార్థనా శ్లోకం ీపాద కమల సేవయు అన్న భాగవత పద్యము వ్రాసి భగవాన్ల సమర్పించారు మరొకరు స్వయంగా పద్యాలు వ్రాసి చదివారు ఆ వెనుక ఎందరో పద్యాలు పాటలు వ్యాసాలు వ్రాసి చదవటం ప్రారంభించారు ఆ స్తోత్ర పారాయణం అంతులేకుండా మొన్నటి వరకు సాగుతూనే ఉన్నది ఇరవై తేదీ నుండే రైల్వే సమ్మె ప్రారంభం భక్తులు ఎట్లా వస్తారా అని అనుకున్నాము కొందరు భక్తులు ఇరవై తొమ్మిదవ తేదీకే కాట్పాడి వరకు రైలులో వచ్చి ఆ వెనుక బస్సులలోనూ లారీలలోనూ పడి ఎట్లాగో వచ్చి చేరారు చవితికి గుళ్ళో వినాయక పూజ జరిగింది జూబ్లీ హాల్ అని పేరు పెట్టిన ఆ పాత ప్రక్కనే పెళ్లి పందిరల్లే పందిరి తయారైంది కొందరు చాందినీ కడితే బాగుంటుంది అన్నారు కొందరు తోరణాలు కట్టి సోఫా అలంకరిస్తే బాగుంటుంది అన్నారు ఉపన్యాసకులంతా బస్సులో ఎక్కి రాత్రి తొమ్మిది గంటలకు వచ్చారు తెల్లవారతే ఉత్సవం దాన్ని రాత్రంతా రాత్రాడుకుంటూ పొద్దుపోయి పడుకున్నాము ఉషహకాలం మామూలుగా ఐదింటికి పారాయణకు వెళితే నకర్మణ ఇత్యాది చెబుతున్నారు అప్పుడే రోజూ కంటే ఓ గంట ముందే ప్రారంభించారట కార్యక్రమం విద్యార్థులు పూజా ద్రవ్యాలు తెచ్చి భగవాన్ ముందు పెట్టి గుళ్ళోకి తీసుకుని వెళ్లారు మా అజాగ్రత్తకు సిగ్గుపడి పండిలోకి వచ్చి చూతు లక్షణంగా అలంకరించి ఉంది అంత పాకకు చుట్టూ కుచ్చుల ఎర్ర గుడ్డ మామిడి తోరణాలు పూలమాలలు ఏమేమో కట్టారు బరోడా రాణి గుళ్ళో దేవి యోగాంబకు కట్టే నిమిత్తం సరిగ ముద్దగా ఉండే చీరలు ఈ మధ్యనే చాలా పంపింది అవన్నీ విప్పి జూబ్లీ హాల్ అని పేరు పొందిన ఆ కర్ణశాలలో ఉత్తర దిక్కున అమర్చబడ్డ రాతి సోఫా చుట్టూ మందిరము చుట్టారు లైట్ల ముందు అవి దగదగలాడుతున్నవి బరోడా రాణి అమ్మవారికి పంపిన చీరలు కావా అని భక్త సహోదర్ ప్రశ్నిస్తే భగవాన్ సోఫా చుట్టూ అలంకరించాకే అమ్మవారికి అన్నారు ఆయన మంచిది అన్నారు ఇంకొకరు రాత్రి తొమ్మిదికింటికి చూస్తే ఏదీ లేదు తెల్లవారుజామున ఐదింటికి అంతా అమరిందంటే ఈ భక్త సోదరులు రాత్రంతా నిద్రపోలేదని నిర్ణయించుకోవాలి ఇతర ప్రదేశాల నుండి ప్రేక్షకులు రాత్రికి రాత్రే ఎట్లా వచ్చారో ఏమో మూటాముల్లే దగ్గర పెట్టుకుని గుంపులు గుంపులుగా కూర్చున్నారు భగవాన్ ఆరున్నరకి స్నానం ఆహారం ముగించుకుని అరుణాచలం వైపుకు వెళ్లి తిరిగి వచ్చేసరికి కృష్ణస్వామి రాతి సోఫా శుద్ద తద్దరు వస్తాలతో అలంకరించి రాట్నం బొమ్మతో ఉన్న దేశీయ త్రివర్ణ పతాకం ఒకటి కొత్తగా కొని బాలీసు పైన కప్పి ఉంచారు ఇన్ని ధగధగల మధ్యన అది జాతీయత గౌరవాన్ని సూచిస్తూ ఆకర్షణీయంగా ఉన్నదనుట అతిశయోక్తి కాదు అన్నా అదేమి చిత్రమో కానీ ఈ సెప్టెంబర్ రెండవ తేదీనే జవహర్ లాల్ అఖిల భారత ఖండమునకు ప్రధానమంత్రి పదవి వహించారు ఏడు గంటల కల్లా జ్యోతిర్మయ దృక్కులతో బ్రహ్మాండ భాండమునే కప్పుతూ భక్తుల సేవ కొని వారిని అనుగ్రహించుటకు ధారియగు భగవానులు ఆ వేదిక మీద ఆసీనులైనారు అలౌకికమైన దేదీప్యమానమైన వారి ముఖ భక్తులను ఆనంద సాగరమున ఓలలాడించింది ఆనాటి ఆ మూర్తిని చూచిన వారిదే మహాభాగ్యముసుమ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే అన్న గీతావచనానుసారం నామ నామరూపరహితగు భగవానుడే భూమి ఎందు అప్పుడప్పుడు మానవాకృతిని అవతరించి మనలో కలిసి మెలిసి నటిస్తూ మనలను దుష్పథము నుండి మరల్చి సన్మార్గవర్తులుగా చేసి శాంతి సుఖమును చవిచూపుననియో శ్రీ రామచంద్ర అవతారములు ఇటీవే అనియో వాల్మీకి వ్యాసాది మహర్షులు పురాణ రూపమున చాటించిరి నేడు మనకు ఇట్టి భాగ్యము లభించింది అవతార పురుషుడు జగద్గురువు అయిన శ్రీ రమణ పరమాత్మ ఏ పది ఈ అరుణాచల క్షేత్రమున నిలిచి వీక్షణ మాత్రముననే మానవులను పునీతుల చేసి రక్షించచున్నారు ఆ పరమ పురుషుని అనన్య భక్తితో సేవించిన వారికి మౌనోపదేశముననే బంధముల తొలగించి అక్షయ మోక్ష సామ్రాజ్యమున నివాసము కల్పింపగలడు అమూల్యమైన కాలము వృధాపుచ్చక భక్తితో వారిని సేవించుటే మన కర్తవ్యము వారు ఈ గురుస్థానము అలంకరించి ఏవది వది వత్సరములైనదని ఈ స్వర్ణోత్సవమే చాటుచున్నది ఇది స్వర్ణయుగమని నవ యుగమని భక్తులెందరో పొగుడుచున్నారు ఇంతకాలముగా ఎందరో పుణ్యాత్ములు వారి కృపకు పాత్రులై శాంతి సుధను పానమునర్చి ధన్యులైనారు కానున్నారు నేను నేటి వరకు సరిగా కన్ను తెరచి వారి అవతార తత్వం పూర్ణముగా గ్రహించి అనన్య అనన్యభక్తితో శరణు పొందలేకున్నాను నా వంటి వారు ఉంటారు మా అసక్తను గ్రహించి ఈ దయామూర్తి ఆ అవకాశములలోకెల్లా అమోఘమైన అవకాశమే లేని ఈ స్వర్ణోత్సవం అని నా ఈ పురుషోత్తముని ఎట్లు సేవించవలనో ఏమని వినిపతించవలనో ఏమిచ్చి పూజింపవలను తెలియలేనైతిని సర్వవ్యాపియ సనాతనమైన అవాంగ్మానసోచరమైన పరతత్వమే ఆకృతి వహిస్తే ఏమిచ్చి సంతృప్తి పడగలం చెప్పు ఆ మౌన స్థితిలో ఉండుటే వారికి సరియైన పూజ ఆ పూజ నాకు అందనందున దౌదవ్వుల నిలిచి వారి బాధధూలి చేతనే జన్మ పావనమగునని తలచి సంతృప్తి పడితిని ఈ అవతారమున చిరకాలము ఇట్లే నివసించి జీవులకు కృపావీక్షణామృతమిచ్చి లక్షింపుడు అని ప్రార్థించుట కంటే చేయగలిగినది ఏమున్నది ఉదయం ఏడు గంటల మొదలు రాత్రి ఏడుపావు వరకు జరిగిన కార్యక్రమం మరొక జాబులో వ్రాస్తాను పంతొమ్మిది వందల నలభై ఆరు నిన్నటి జాగులు స్వర్ణోత్సవాన్ని గురించి కొంతవరకు వివరించాను ఈ జాగులో నేటి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు పావు వరకు జరిగిన కార్యక్రమం క్లుప్తంగా వ్రాస్తున్నాను ఉదయం ఏడుంపావుకు ఉమా మొదలైన పుణ్యాంగనలు భజనులతో పాలకలచం తెచ్చి భగవానులకు భక్తులకు సమర్పించడంతో కార్యక్రమం ప్రారంభమైంది పిటప భక్తులు అనేకులు సంస్కృతంలో అరవం తెలుగు కన్నడం ఇంగ్లీషు ఉర్దూ భాషలలో వ్రాసిన వ్యాసాలు పాటలు పద్యాలు చదివారు ఈ స్తోత్రం కొంత కొంత వ్యవధితో మధ్యాహ్నం రెండింటి వరకు జరుగుతూనే ఉన్నది సుమారు ఎనిమిదిన్నర మొదలు తొమ్మిదిన్నర వరకు బూదలూర్ కృష్ణమూర్తి అయ్యర్ పాట కచేరి తొమ్మిది పావు వరకు విశ్రాంతి పది పావుకు మాతృభూతేశ్వరాలయంలో పూజ కర్పూర హారతి జరిగినవి పదకొండు గంటలకు అరుణాచలేశ్వర ఆలయం నుంచి గురుకులు ప్రసాదం తెచ్చి భక్తిపూర్వక ప్రణామంతో భగవాన్లకు సమర్పించారు యథాప్రకారం రెండింటి వరకు భగవాన్ హాలులో ఉండి విశ్రాంతి తీసుకుంటే మంచిదని భక్తులు కోరారు గాని వారొప్పుకుంటారా భోజనమయ్యి కాకుండా అని కొలువు అలంకరించారు ఎంతెంత దూరం నుంచో ఎందరెందరో స్తుంచి సేవించాలని వస్తే వ్యవధి చాలక వారికి ఆశాభంగమవుతుందని తమ శరీర కష్టాన్ని పాటించక ఆ కరుణామూర్తి అట్లా సేవను స్వీకరించి అనుగ్రహించారు రెండింటి వరకు భగవాన్ దర్శనం ఉండందని చాలా మంది ఇంటికి వెళ్లారు భోజనానంతరం ఎట్టే వచ్చి చూతునుగదా కోటి సూర్యప్రకాశ మానమకు తేజస్సుతో భక్త బృంద పరీవృతులై భగవాన్ పాకలో సోఫా మీదనే కూర్చుని ఉన్నారు స్తోత్రం జరుగుతూనే ఉంది ఏ చక్రవర్తిని ఏ దైవాన్ని ఈ పురుషోత్తమునికి సరిపోల్చరాదు ఏమంటే చక్రవర్తి దర్శనానికి వెళితే ఎన్నో ఆటంకాలు ఎంతమంది సిఫార్సులో కావాలి దేవతా దర్శనం అంటావా వైకుంఠానికి వెళ్లినా జయ విజయుల ద్వారం దగ్గర కాపలా ఉండి వేళకాదు కొమ్మంటారు కైలాసానికి వెళితే ప్రథమ గణాలు అంతే ఇక్కడో పశుపక్ష్యాదులతో సహా ఎప్పుడు ఎవరికి ఏ ఆటంకము పెట్టకూడదని ఒకటే శాసనం చక్రవర్తి శాసనానికైనా తిరుగుంటుంది గాని దీనికి తిరుగులేదు ఈ దయామూర్తికి ఎవరు సాటి వారికి వారే సాటి రెండు గంటల నుంచి నేల ఈనినట్లుగా జనం మోగారు స్వచ్ఛంద సేవకులు ఆ జనాన్ని సర్దుబాటు చేసి నిశ్శబ్దంగా కూర్చోబెడుతూ ఉంటే ఆ జూబ్లీ హాల్ చక్రవర్తి దర్బార్ మందిరం వలె ఉన్నది రెండు గంటలకు స్వర్ణోత్సవ పుస్తకం సహితులై వచ్చిన బ్రాహ్మణోత్తముల వేదనాథముతో కూడిన ప్రణామం హిందీ ప్రచార సభ వారి వ్యాసపఠన జరిగిన వెనుక లౌడ్ స్పీకర్ పెట్టారు ఆర్య వైశ్య సమాజము వారి తరపున తెలుగులోను మునుస్వామిశెట్టి సహోదరుల తరపున అరవంలోనూ సన్మాన పత్రములు చదివిన వెనుక ఉపన్యాసాలు ప్రారంభించారు ఆ సభకు అధ్యక్షులు శ్రీ సిఎస్ కుప్పైకోర్టు జడ్జ్ ఇంగ్లీష్ లో వీరి ప్రారంభోపన్యాసం అయిన వెనుక సర్ఎస్ రాధాకృష్ణయ్య గారి వ్యాసం టికె దొరస్వామి అయ్యర్ చదివారు ఆనాడే వచ్చింది ఆ వ్యాసం పోస్టులో ఆ వెనుక స్వామి రాజేశ్వరానంద డాక్టర్ టిఎంపీ మహాదేవన్ గారో ఇంగ్లీష్లోను శ్రీ జస్టిస్ చంద్రశేఖర్ అయ్యర్ తెలుగులోను ఎంఎస్ రామస్వామి రెడ్డి ఇటీవల వీరు ప్రధమ మంత్రులైరి అరవంలోనూ కెకె ఐరావతమయ్య మాట్లాడారు ఆర్ఎస్ వెంకటరామశాస్త్రి గారు ప్రార్థన శ్లోకాలు చదివి సంస్కృతంలో ఉపన్యసించారు కుంజుస్వామి పాటలు పాడారు వారందరి ఉపన్యాస సారాంశం ందే కాని నాకు ఈ భాషలన్నీ వచ్చినా రాయడానికి అగ్రాసనాధిపతి అంత్యోపన్యాసంతో ఈ మధ్యనే స్వర్ణోత్సవ ఫిల్మ్ తయారు చేసే నిమిత్తం ఇండియన్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు ఫోటో తీసుకున్నారు పావు గంట విశ్రాంతి ఐదింటి నుంచి అన్నామలై పిల్ల కాంగ్రెస్ శాసనసభ్యులు పురజనుల తరఫున కృతజ్ఞతాపూర్వక వందనం ముసిబి సుబ్రహ్మణ్యయ్య పాట వేద పారాయణ ఇత్యాదులతో ఏడుంపావుకు కార్యక్రమం ముగిసింది ఈ మధ్య సాయంత్రం సుమారు ఆరు గంటలకు వేగాళ్ల మండపంలో ఉన్న ఏనుగును అలంకరించి తెచ్చి భగవానులకు నమస్కారం చేయించి తీసుకుని ఆ మావటీలు ఆ వేగాళ్ల మండపం అందున్న పాతాళ్ల గుహావాసి అయినప్పుడే ఈశ్వరు చే ఆత్మసామ్రాజ్యానికి అభిషక్తుడైన యోగిరాట్ చక్రవర్తి కథ రమణ భగవానుడు ఇది స్వర్నోత్సవ వైభవ కార్యక్రమము అయితే ఇందరు ఇన్ని రకాలుగా స్తుంచి సేవిస్తుంటే వారందరికీ భగవాన్ ఏం సందేశమిచ్చారని అడుగుతావేమో సర్వంబుగనుచును సాక్షిమాత్రముగా నిర్వికారుణయి నెగడుచున్నాడు గుణవికారంబుల కూడిక లేని ప్రణవస్వరూపమై పరుగుచున్నాడు అని స్వర్ణోత్సవ ద్విపదలో నేను వ్రాశాను అదేవిధంగా భగవాన్ చలన స్వస్థితీయం నుండి సాక్షిమాత్రంగా చూస్తూ వింటూ మౌనంగా ఉన్నారు అదే మనకు వారి అమోఘమైన సందేశం ఆ మౌనము నుండి వెడలు కృపావీక్షణములే సకల జీవుల హృదయాంతరాళములకు చొచ్చుకునిపోయి శాంతి సౌఖ్యమును ఇచ్చి రక్షింపగలవు ఆ మౌన భాస్కర మహాతేజస్సే దశ దిశలా వ్యాపించి అజ్ఞాన అంధకారాన్ని పటాపంచలు కావింపగలదు గాని మనోవాక్కులకు అతీతమైన దానిని సరియైన కార్తీక శుద్ధ పంచమి నాడు అరుణాచలేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవ ప్రారంభంగా ధ్వజారోహణం జరిగింది ఈ బ్రహ్మోత్సవంలో పదో రోజు సాయంత్రం అరుణాచల శిఖరం మీద దీపం వెలిగిస్తారు ఆ ఉత్సవం ఈ నెల ఏడవ తేదీన జరిగింది ఏటేటా జరిగే ఈ ఉత్సవం పది రోజులు వచ్చే పోయే జనంతో ఊరంతా కిటకిటలాడుతూ ఉంటుంది ఆ జనమంతా భగవాన్ దర్శనార్థం కూడా రావటం మామూలు కృతికా నక్షత్రం ఏ నాడైతే ఆనాడే దీపోత్సవం దానికి నాలుగైదు రోజుల ముందు నుంచే జన సమర్థం అవుతుంది కనుక భగవాన్ మాతృభూతేశ్వరాలయం ముందున్న పాకలో కూర్చునేవారు ఈ సంవత్సరం జూబ్లీ హాల్లో కూర్చుంటే బాగుండునని భక్తులంతా యోచించి వానజల్లు కొట్టకుండా తడికలు కట్టి వసతి చేశారు ఉత్సవం ఐదో ఆరోనాడో గుడి ముందు పాకలో కూర్చుండే భగవాన్ మూడో రోజే ఆ జూబ్లీ హాల్కు మార్చారు మకాం వర్షములా హెచ్చు వచ్చే మూడు వంతులు బీదవాళ్లే అందులో ముసలి ముతక పిల్లల తల్లులు పదో రోజు సాయంత్రం దీపోత్సవం కనుక తొమ్మిదో రోజు రాత్రి రెండు గంటల నుండే గిరి ప్రదక్షిణానికి బయలుదేరే జనం తడిబట్టలతో గుంపులు గుంపులుగా ఆశ్రమానికి వస్తారు వారికి సునాయాసంగా దర్శనం లభించేటందుకు హాల్లో ఒక ద్వారం మూసి ఒక ద్వారా అడ్డంగా సోఫా వేయించుకుని పడుకునేవారు భగవాన్ ఇప్పుడు అట్లాగే చేస్తే మేలని మా తలుపు మనవి చేశాం ఎందుకు ఇక్కడే ఉంటే తీరిపోతుంది అన్నారు భగవాన్ ఆ రాత్రంతా తుఫాను అనే గాలి వాన నా ఆగిపోయింది ఆశ్రమానికి త్వరగా పెడతామని ఎప్పుడో లేచి స్నానం చేసి కూర్చున్నాను రోడ్డు మీద జన కోలాహలం లేదు వేళ కాలేదని ఇట్టే ఉరిగితే కొనుకుబట్టింది ఇంతలో స్వప్నంలో వలె సందడి వినపడ్డది ఉలిక్కిపడి లేచాను వాన తగ్గింది గాలి తీవ్రత వల్ల మేఘం విచ్చింది కిటికీలో నుండి చంద్రకిరణాలు గదిలో ప్రసరించినవి వేళ మించిందేమోనని ఆత్రుతో బయలుదేరి బయటికి వస్తే కలకల ధ్వనితో కొండ ప్రవహిస్తున్నవి రోడ్డంతా జలమయం గబగబా వెళ్లి హాల్లో గడియారం చూస్తే నాలుగున్నరయింది భగవాన్ అక్కడ లేరు ఎక్కడున్నారని ఎవరినో అడిగితే అరుగో పాకలో అన్నారు ఆ వానలు ఆ గాలిలో పాకలోనే ఉన్నారా అంటూ అటు వెళ్లి చూతునుగదా పైన దుప్పటైనా లేకుండా సోఫా మీద కూర్చున్నారు భగవాన్ షోడశ కళా ప్రపూర్ణమైన బింబమువలే వదన మండలం చిరునవ్వు వెన్నెలను విరజిమ్ముతూ చూచేవారికి సుఖదాయకంగా ఉన్నది అగరవత్తుల ధూపం పర్ణశాలంతా ఆవరించి నందనవనంలోని చందన తరువుల అన్నట్లు సువాసనలు వెదజల్లుతూ ఉన్నది ఎక్కడో పాలసముద్రం ఉన్నదని అందులో శ్వేత ఉన్నదని ఆ ద్వీపంలో శ్రీ మహావిష్ణువు ఉంటారని ఆ విష్ణువును సేవించే నిమిత్తం దేవతలంతా చుట్టూ చేరి ఆనందిస్తూ ఉంటారని పురాణాల్లో చెప్పారు అంతటా నిండి ప్రవహిస్తున్న వర్షజలం క్షీరవారధిగాను విద్యుత్ దీపకాంతితో నిండిన స్వర్ణోత్సవ పర్ణశాల అందున్న రమణ పరమాత్ముడే శ్రీ మహావిష్ణువుగానూ చిత్తూచేరి సేవించుచున్న భక్త బృందమే నాకు అనిపించింది ఆ దృశ్యం చూసి నా హృదయం పొంగిపోయింది ఇంకా ఎన్నెన్నో తలపులతో ఎదుటికి వెళ్లేసరికి చిరునవ్వు నవ్వుటకు ఆరంభించారు భగవాన్ ఎందుకో అర్థం కాలేదు నమస్కరించి లేచానో లేదు జనం గుంపుగా రాకముందే వేదపారాయణ ముగించి వేశారులే అన్నారు భగవాన్ రెండు నెలల క్రితం స్వర్ణోత్సవం అప్పుడు ఒక గంట ముందే వేదపారాయణ ప్రారంభించటం వల్ల మనమంతా వెళ్లేసరికి ఆ కార్యక్రమం ముగింపయింది ఇప్పుడు అంతే అయిందిలే అన్నారని శ్రీవారి నవ్వుకు అర్థం గ్రహించి నా అజాగ్రత్తకు కించపడి భగవాన్ రాత్రంతా ఇక్కడే ఉన్నారా ఏమి అన్నాను లేదు లేదు ఏటేటా రెండు గంటల నుంచే జనం గుంపులు గుంపులుగా వచ్చేవారు అందువల్ల రెండింటికే ఇక్కడికి వచ్చాం వాన వల్ల ఇంకా గుంపులు రాలేదు అన్నారు భగవాన్ మీరింత ఆలస్యంగా వచ్చినందుకు జడిమానా వేస్తాం అన్నారు ఒక భక్తులు నవ్వుకున్నాం అంతా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ కూర్చుంటే రామస్వామి పిల్ల పిళ్స్వామి అయ్యరు వచ్చి సోఫా ముందు నిలిచారు ఏం పారాయణేమైనా ఉందా అన్నారు భగవాన్ అవును స్నానానికి ఇంకా వేల కాలేదు తీవారం చదువుతాం అన్నారు పిల్లె సరే అన్నారు భగవాన్ పాడటం ప్రారంభించారు ముగిసేసరికి స్నానానికి వేలయింది అంటూ వచ్చాడు రంగస్వామి మణివాచకులు వ్రాసిన తిరువెంబావై పాడతామంటారు పిల్లై ఇరవై అదంతా పాడేదాకా ఎవరుంటారు వేలైంది అంటూ కాలు సద్దుకున్నారుతామంటూనే అన్నామలయ్య అనే ఒక చరణం పాడారు పిళ్లై దాని తాత్పర్యం ఇది ఓ సఖీ అరుణాచలేశ్వరుని పాదపద్ముల కాంతిచే నమస్కరించు అమరుల మకుటమణుల కాంతి క్షీణించి మరుగైనట్లు విచ్చి నక్షత్రముల కాంతి ఉండగా దివ్య ఉదయించు భానుకిరణముల చే భగవాన్ సోఫా నుండి కాలు కింద పెట్టడం సారి జరిగింది నీరాడుదము లెమ్ము అనేసరికి ఇదిగో పెడుతున్నా స్నానానికే అని నవ్వుతూ లేచారు భగవాన్ అందరికీ నవ్వు వచ్చింది స్త్రీ పూర్ణపుసకమూర్తి కాని పరతత్వం రమణ రూపంతో వచ్చినా అరుణాచలేశ్వరిని అర్చించే విషయంలో అబలాభావంతో మాట్లాడేసరికి నాకు ఎక్కడ లేని సజాతి గర్వం వచ్చింది మణివాచకులు అబలాభావం పొందే ఆ పాటలు పాడారట అక్షర మణమాల కూడా అబలాభావంతో వ్రాశారు భగవాన్ ఆధ్యాత్మిక దృష్టిలో అబలాభావం వహించిందో చూచావా గత వర్షం ఈ కృతికోత్సవానంతరం అరుణాచలేశ్వరుడు గిరిప్రదక్షిణార్థం వచ్చిన సందర్భంలో అప్పకు పిళ్లై అడక్కం తండ్రికి బిడ్డ విధేయుడు అన్న భగవద్వాణిని పురస్కరించుకుని లేఖారచన ఆరంభించాను అవన్నీ మొన్ననే అచ్చుకు కదా ఈ ఏడు కృత్తి కృత్తికోత్సవానికి ఈ తిరువంబావై పాటలు ఓ సఖి నీరాడుదము పాడేసరికి ఇదిగో వెళుతున్నాను స్నానానికే అన్న ఈ భగవద్వాణిని పురస్కరించుకుని మళ్లీ వ్రాయటకు ఆరంభించాను ఇక సంఖ్య మొన్న ఆంధ్రులకరు వచ్చి శ్రీవారికి ఒక జాగువ్రాసి రాసి చేతికిచ్చారు అందులో ఉన్న ప్రశ్న జ్ఞానులు సుషుక్తిలో ఉంటారని అంటారు తమ అభిప్రాయమేమి భగవాన్ బోధనా స్వరంతో జాగ్రత్తలో ఆత్మాకార వృత్తిలో ఉండటం తెలుసుకుంటే సుషుప్తిని గురించి వెనక యోచిద్దాం జాగ్రత్తలో ఉన్నవాడు సుషుక్తిలో మాత్రం ఎందుకుండడు నీవిప్పుడు ఆత్మాకారంగా ఉన్నావా బ్రహ్మాకారంగా ఉన్నావా ముందుది చెప్పు అన్నారు నా సంగతి కాదు స్వామి జ్ఞాని విషయం అడుగుతున్నా అన్నారు ఆ ప్రచకులు ఓహో సరి సరి ఈ అడిగే నీవెట్లాగున్నావో తెలుసుకో ముందు జ్ఞానుల సంగతి జ్ఞానులు చూసుకుంటారు మన సంగతి మనకు తెలియదు జ్ఞానుల గురించి యోచన వారు ఆత్మాకారంగా ఉంటే మనకెందుకు బ్రహ్మాకారంగా ఉంటే మనకెందుకు మనం ఎట్లా ఉన్నామో తెలుసుకుంటే వారిని గురించి ప్రశ్న రాదు అన్నారు భగవాన్ ఈ ప్రశ్న నాది స్వామి నా స్నేహితులు ఒకరు రాసి పంపారు అన్నారు వారు అవునండి స్నేహితులే వ్రాశారు ఏం చెప్తాం అనగానే రెండు కాలేదా ఉన్న వస్తువు ఒక్కటే జ్ఞానం లేనిదే గమనాగమనాదులు జరగటం ఎట్లాగన్న ప్రశ్న వస్తుంది అందువల్లనే అఖండాకార వృత్తని ఆత్మాకార వృత్తని బ్రహ్మాకార వృత్తని ఏదో చెప్పవలసి వస్తుంది సముద్రాకార నది అన్నట్లు నదులు అన్నీ సముద్రంలో కలిసి రూపు లేకుండా ఏకమవుతవి కదా ఇంకా సముద్రాకార నది అంటే ఏమని అర్థం సముద్రుడికి ఇంత లోతు ఇంత వెడల్పు అన్న ఆకారం ఏమున్నది అట్లాగే జ్ఞానులకు ఆత్మాకార వృత్తి అఖండాకార వృత్తి ఉన్నదని చెబుతారే గాని వాస్తవానికి అంతా ఒకే వస్తువు అవన్నీ అడిగే వారికి సమాధానాలే కాని జ్ఞాని దృష్టికి అంతా ఒక్కటే అన్నారు భగవాన్ వరిష్టాదులకు సాత్విక మనస్సు ఉంటుందంటారా అన్నారు ఇంకొకరు బ్రహ్మ విద్వరిష్డన్న బ్రహ్మవిత్ అన్నా ఒక్కటేవా అంటే చెప్పిన ముగ్గురికి వ్యవహారార్థం సాత్విక మనస్సు ఉంటుందని చెప్పారే గాని వాస్తవానికి వాసనలు లేకుంటే మనస్సు లేదు సత్య ఉండేది సత్య బ్రహ్మం అది తనంత తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది అదే ఆత్మ అదే తాను ఆ తాన్నెవరో విచారించి తెలుసుకుని దానియందు స్థిరులైన వివేకులకే బ్రహ్మవిత్ బ్రహ్మవిద్వరీయ్యా వారి గమనాగమనాది చర్యలు గమనించే ఆత్మాకార వృత్తితోనూ అఖండాకార వృత్తితోనూ ఉంటారని అనవలసి వస్తుంది అన్నారు భగవాన్ ఇరవై పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఆరు ఆండవని అన్న నామాంతరం గల రామనాథ బ్రహ్మచారి మద్రాసులో గత రాత్రి గతించారన్న వార్త ఈ ఉదయం తొమ్మిదింటికి తంతి ద్వారా వచ్చిందని నేను హాల్లోకి వెళ్లబోతే చెప్పారీవారి శిష్యకోటిలో చేరారు భగవాన్ విరూపాక్షలో ఉన్నప్పుడే వచ్చారట అది మొదలు ఏడాదికి ఏ పదిహేను రోజులో తప్ప భగవాన్ని ఉడిచి ఉండేవారు కాదు అలాంటి భక్తుడు ఆ జన్మ బ్రహ్మచారి వైద్యానికి మద్రాసు వెల్లారు పదిహేను రోజులు అయిందో లేదో ఈ వార్త వచ్చింది మాధవస్వామి స్వామి వలనే అయిందే అని మనస్సుకు విచారంగా ఉన్నా అస్థిపంజరం వలే ఉన్న వారి శరీరం అనాయాసంగా అస్తమించినందుకు ఆనందింపవలసిందే అంటూ నేను హాల్లో అడుగు పెట్టగానే మన రామనాథుడు పోయారట అన్నారు భగవాన్ వెనుక మాధవస్వామి పోయాడన్నప్పుడు ఎక్కడికి అన్నే నడగ్గా సమాధానం పురస్కరించుకుని ఇప్పుడు తిరిగి ఎక్కడికని ప్రశ్నించక విన్నాను అన్నాను మధ్యాహ్నం మూడు గంటలకు రమణర్ అనుభూతి అనే తమిళ పద్యాలు ఉమా అలుము అనే ఇద్దరు స్త్రీలు పాడుడకు ఆరంభించారు భగవాన్ ఉత్సాహంతో నన్ను ఉద్దేశించి ఇదిగో ఇవి రామనాథుడు రాసిన పద్యాలే వీటి తరువాత తిరుచులినాథుని కండేనే అని పల్లవితో ఒక పాట ఉన్నది అది వారిదే దానికొక చిత్రకథ ఉన్నది ఏమంటే నేను విరూపాక్ష గుహలో ఉండగా ఒక వెన్నెల రాత్రి గిరిప్రదక్షిణానికని బయలుదేరాం అప్పుడు చిదంబరం సుబ్రహ్మణ్య అయ్యర్ ఇక్కడే ఉన్నారు పండు వెన్నెల అందరికీ బలేహుషారుగా ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం తీసుకుని ఉపన్యసించేటట్లుగా ఒక సభ ఏర్పరచుకుందాం అనుకున్నారు ఆ సభకు అధిపతిగా సుబ్రహ్మణ్య అయ్యర్ ని ఎన్నుకున్నారు ప్రథమ ఉపన్యాసం రామనాథుడిది విషయం ఏమంటే హృదయగుహలోని పరమాత్మకు చిదంబరంలోని నటరాజమూర్తికి విరూపాక్ష గుహలోని శ్రీరమణులకు ఒకే సాదృశ్యం చెబుతానని ప్రారంభించారు అధ్యక్షులు అరగంట టైం ఇచ్చారు ముగ్గురికి చెప్పే సాదృశ్యాలకు అంతులేదు ఎన్నో ఉపమానాలు వేళ అయిందంటారు అధ్యక్షులు అయ్యా ఇంకొక అరగంట అంటారు వీరు నడుస్తూనే ఈ సభంత ఇంకా కొంచెం ఇంకా కొంచెం అంటూ మూడు గంటలు ఒకే ధోరణిగా ఉపన్యసించారు కడకు ఆ అధ్యక్షులు అధవాయించి ఆపారు అప్పటి వారి ఉత్సాహం చూచి తీరాలి అదంతా వ్రాస్తే పెద్ద గ్రంథం కావచ్చు వెనుక ఆ మూడు విషయాల సారాంశం సంగ్రహించి తిరుచుడినాథుని కండేనే అన్న నాలుగు చిరణాల పాట వ్రాసారు ఆ పాటలో ఆండవని ఆండవనే అని వ్రాయటం వల్ల ఇక్కడ వీరంతా వారిని ఆండవనే అని పిలవటం ప్రారంభించారు ఆ పాట తెలుగున అనువదించాలని ప్రణవానందులు ప్రయత్నించారు గాని సరిగా రాలేదు అన్నారు భగవాన్ ఓ వారికి ఆండవని అన్న పేరు వచ్చిన కారణం ఇదా అని ఆ పాట చూచాను విద్యా విషయం వాటకంగా నిలిచిపోయాను అతడు చిదంబరంలో నాట్యమాడేవాడు దీనులు రక్షించే అనుగ్రహం కలవాడు మరియు ఆ తిరుచుడినాథుడే తిరువణామల అనే క్షేత్రంలో అనుగ్రహ రూపమైన కొండ మీద విరూపాక్షం అనే గుహలో కోరి చూచిన దైవమై దైవమైలిశాడు కాయాపురి అనే పట్టణంలో కరణములనే ప్రజలతోను అహంకారమనే మంత్రితోను జీవుడు అన్యాయ రాజ్యం చేశాడు కొన్నాళ్లకు ఆ జీవుడే ఈశ్వరానుగ్రహమనే కత్తి నెత్తి అహంకారమనే మంత్రిని సమూలంగా నరికివేశాడు అట్లా నరికి జీవుడు తానుగా దహరాలయం అనే గుహలో పాండవించే దైవాన్ని కూడి ఏకమై నిలిచాడు నాథుడు నేను ఒకటి ఈ మధ్య ఒక దినం సాయంత్రం ఐదింటికి ఆశ్రమం నుండి ఇంటికి వస్తుంటే తవ్వుకుపోతున్న యువకులు ఇద్దరు ఇట్లా చెప్పుకుంటున్నారు ఆ రమణ మహర్షిని ఓంకారం దాటిన వెనుక ఏముంటుందని గట్టిగా అడిగేశాను బదులు చెప్పలేక కళ్లు మూసుకుని నిద్రపోయినాడు రా వేషం అన్నాడొకడు ముందు గురునిందకు రోషం వచ్చినా వారి అవివేక్కతకు నవ్వుకుని నిదానంగానే అయ్యా పెద్దలను ఎందుకట్లా నిరసిస్తారు అసలు ఓంకారం అంటే ఏమో తెలుసునా మనకు అది దాటిన వెనుక ఏమున్నదనే అడగటానికి అన్నాను తెలియకనేగా అడిగింది బదులు చెప్పరాదా అన్నాడు అతడు అవసరపడవద్దు బాబు నిజానించి మళ్లీ వారినే అడిగితే తెలుస్తుంది అన్నాను నాటికి వెళ్లి మర్నాడు హాల్లో హాజరయ్యారు ఉన్నట్లుండి వేరొకరు స్వామి అకార ఉకారమకారములే ఆ మూడింటి తాత్పర్యం ఏమిటి ఓంకార స్వరూపమేమి అని భగవాన్ని అడిగారు ఓంకారమే బ్రహ్మం ఆ బ్రహ్మం నామరూపరహితమై కేవల సత్తా మాత్రమై ఉంది దానికే ఓంకారం అని పేరు అకార ఉకార మకారములలో సత్తు చిత్తు ఆనందములో ఏ మూడో ఒక మూడు చేరితే బ్రహ్మం అనుకోండి అవాంగ్ మానస అనుభవైక వేద్యం ఆ ఓంకార స్వరూపం ఇటువంటిదని మాటలతో చెప్పగలం అన్నారు భగవాన్ దానితో నిన్న అడిగిన యువకులకు అప్పుడు అడిగిన వారికి ఒకేసారి జవాబు వచ్చింది కొందరు ఇట్లే అక్షర స్వరూపం అంటే ఏమి ఏ విధంగా ఉంటుంది దాన్ని ఎట్లా తెలుసుకోవటం అని అప్పుడప్పుడు భగవాన్ని అడిగి ఉన్నారు అక్షరం బ్రహ్మ పరమం అన్న గీతా వాక్యానుసారం అన్నిటికీ పరమైనది ఎప్పుడు స్థిరముగా ఉండేది ఏదో అదే అక్షర స్వరూపం క్షర అక్షరం ఏ విధంగా తెలుసుకోగలం అంటే అది తానుగా ఉండుటే గాని వేరే మార్గం ఏమున్నది అది వేరు తాను వేరు అయితే ఉన్నది ఒకటే వస్తువు అదే సత్తు ఆ సత్తే తాను తనకన్నా అన్యం ఏమీ లేదు తానెవరో విచారించి తెలుసుకుని తాను తానుగా నిలుచుటే సరి పద్ధతి అని భగవాన్ వారికి సమాధానమిచ్చి ఉన్నారు చాలా సార్లు లేఖలు ఎనభై విరూపాక్ష గుహ ఒకటి భగవారూపాక్ష గుహలో ఉండగా అక్కడి కార్యక్రమం చూస్తుండే వాసుదేవ శాస్త్రి గారు మొన్నటి దినం ఉదయమున ఆశ్రమానికి వచ్చి భగవాన్ సన్నిధిలో కూర్చున్నారు కుశల ప్రశ్నానంతరం తమ జయంతి జరుపుటకు ఆరంభించింది వీరే అని భగవాన్ మాతో అన్నారు పులివస్తే భయపడి దాక్కున్నది వీరేనా అన్నారు ఒక భక్తులు అవును వీరే విరూపాక్ష గుహలో ఉండగా ఒక రాత్రి ప్రథమయామంలోనే ముందు వసారాలో కూర్చున్నాం క్రిందిలోయలోకి పులి వచ్చింది దీపం చూస్తే ఈ పక్కకు రాదని వసారా కటకటాల కవతల లాంతరు పెట్టాం వీరిక తగని భయం తాము గుహలో దూరి మమ్మల్ని కూడా రమ్మన్నారు మేం పోలేదు వీరు గుహలో దూరి ఇనపకడ్డీల తలుపు వేసి మహాయోధుడల్లే పులిని గురించి అట్టహాసం చేస్తు ఇదిగో ఇట్లా వచ్చావంటేనా ఏం చేస్తానో చూడు ఏమనుకున్నావు భగవానున్నారిడ జాగ్రత్త అని గర్భించసాగారు ఉత్తర కుమారు ప్రజ్ఞలల్లే గుహలోనే వీరి ప్రతాపం ఆ పులి కాసేపు అటు ఇటూ తచ్చాడి తన తా త్రోవన వెనుక వీరు సాహసించి బయటికి వచ్చారు బలే పరాక్రమశాలి అన్నారు భగవాన్ శాత్రిగారు అందుకుని ఇదే కాదు మరొకసారి పగలే గుహకు బయట ఉన్న బండ స్వామి నేను కూర్చున్నాం లోయలో ఒక పెద్ద పులి ఒక చిరుత పులి తట్టాడుతూ ఉన్నది స్నేహభావంతో ఉన్న వాటి చర్యలు చిరునవ్వుతో గమనిస్తున్నారు భగవాన్ నాకా తగని భయం గుహకు రమ్మంటాను వారా చలన రహితులు నేను మాత్రం గుహను ఆశ్రయించాను అవి రెండు కాసేపు తట్టాడి స్వామిని చూస్తూ ఏ భయవికారాలు లేకుండా సాధు జంతువుల వలె ఒకటి కొండపై భాగానికి ఒకటి క్రిందికి వెళ్లినవి ఇక ధైర్యంగా బయటకి వచ్చి స్వామి ఆ రెండూ అంత సమీపంలో తిరుగుతూ ఉంటే భయం పుట్టలేదు అన్నాను శ్రీవారి చిరునవ్వుతో ఎందుకురా భయం చూస్తూనే అనుకున్నా ఒకటి కిందకు ఒకటి పైకి పోతవని అట్లాగే మనం అమ్మో పులి అని జంకితే అవి అమ్మో మనిషి అని భయపడి మృంగవస్తవి మనసా భీతి లేకుంటే వాటికి ఉండదు సహజంగానే సంచరిస్తాయి అన్నారు వారెంత చెప్పినా నా భీతి పోలేదు అన్నారు నాకు గుండె నిలిచిపోయినప్పుడు కౌగులించుకుని ఏడ్చింది వీరే అని ఆ కథ ఈ విధంగా చెప్పారు భగవాన్ ఒకనాడు నేను వాసు ఇతరులు నూనె సీకాయ తీసుకుని స్నానార్థం విరూపాక్ష గుహ నుండి పచ్చయ్యమ్మ కోవెలం ముందున్న పోనీటికి వెళ్లి స్నానానంతరం కొండకు అడ్డదోవన పోతూ ఉండగా వలసట వల్ల తాబేలు బండవద్దకు వచ్చేసరికి చతికిలబడ్డాను అప్పటి అనుభవం అంతా నా చరిత్రలో వ్రాసే ఉన్నది కదా అన్నారు భగవాన్ శాస్త్రి గారు అందుకుని అవును అంతా దూరంగా నిలిచి దుఃఖిస్తుంటే నేనమాంతం కౌగలించుకున్నాను అప్పుడు బ్రహ్మచారిని గదా ఆ స్వతంత్రం నాకే మరెవ్వరూ స్వామిని తాకేవారు కాదు అట్లా పది నిమిషాలు ఉన్నారనుకుంటా అంతలో చైతన్యం వచ్చింది అంతులేని సంతోషంతో గంతులేశానన్నమాట ఎందుకురా ఏడుపు పోయినాననా పోతే చెప్పకుండా పోతానట్రా అని ఎంతో ఓదార్చారు భగవాన్ అన్నారుగాథలు అనే దాంట్లో తన మరణ అనుభవం గురించి భగవాన్ మాటలు హఠాత్తుగా ఎదుట ఉన్న ప్రకృతి దృశ్యము అదృశ్యమై కొంత దృష్టిపదమునకు అడ్డుగా ఒక ధవళాంబరము లాగపడినట్లు ఉండెను ప్రకృతి దృశ్యము అదృశ్యమొకటూ ధవళాంశకము లాగినట్లుండటయూ క్రమక్రమముగా జరుగుచున్నందున కొంతసేపు ఆ తెర కొంత ప్రకృతి కొంత కనవచ్చుచుండెను కానీ త్వరలోనే ప్రకృతి అంతర్హితమయ్యను ఈ దృశ్యం కాగానే నడచుట మానివైచి అది తొలగగా కొంచము నడిచిపిని రెండవ మారును ఇదియే మరలా కనవచ్చెను బలహీనత ఎక్కువయ్యను రాయిని ఆనుకుని నిలువవలసి వచ్చెను మూడవమారు మారు ఇట్లే సంభవింపగా ఆ బండ చెంత కూర్చుంటేని ఆ తెల్ల తెరయే తల తిరుగుచుండెను రక్త ప్రసారమును హృదయ చలనమును ఆగినవి దేహము నల్లనైపోయెను చావున వచ్చు నలుపే అది అది ఇంకనూ ఎక్కువ కాజొచ్చెను వాసు నేను నిజముగా మరణించిదనియే అనుకొని ఏడవనారంభించను నా శరీర వైవర్ణ్యము వాసు కౌగిలింట అతని దేహము వణుకుచుండుట అందరి ఎడ్పులు వారి మాటలు సర్వమును తెలియచుండినవి కాలు సేతులు చల్లబడుట హృదయ చలనము ఆగుట తెలియచుండినవి కాని భయము కలుగలేదు ధ్యానధార అహం స్ఫురణ పోలేదు శరీర స్థితికి చింతయు కలుగలేదు పద్మాసన స్థుడనై ఉంటిని వెనుక రాయిని ఆనుకొనను కూడా లేదు రక్త లేకున్నను ఆసన బంధము విడలేదు ఇట్లు పదునైదు నిమిషములు గడిచినవి తటాలున శరీరంతము శక్తి ప్రసారమయ్యను హృదయ చలనము రక్త ప్రారంభమైనవి శరీర వైవర్ణ్యము పోయినది ప్రతి రోమకూపమునందును విపరీతముగా చెమట క్రమ్మిపోయను నేనంత కన్నులు తెరిచి లేచి పోదం పదండి అంటిని తర్వాతనే ఏ తొందరయూ లేక విరూపాక్ష గుహకు చేరితిని ఈ మారు ఈ రక్తప్రసారము నిశ్వసనము రెండూ ఆగిపోవుట జరిగినది కావలియునని ఈ స్థితిని నేను తెచ్చుకునలేదు చనిపోయిన దేహము ఎట్లగునో చూతము అను లేదు అప్పుడప్పుడు ఇటీవీ కలుగుచుండినవే ఆ అది అతి ఉండెను నిన్న తిరుచులి పురాణం చూస్తూ సుందరమూర్తి ఆ క్షేత్రానికి వచ్చినప్పటి చరిత్రాంశములను గురించి ప్రసంగవశంగా భగవాన్ ఇట్లా సెలవిచ్చారు సోమశేఖరుడుకు శివుని యొక్క ప్రతిబింబము నుండి ఆవిర్భవించిన హాలాహల సుందరుని అంశముచే అవతరించిన మహామహుడ సుందరమూర్తి క్షేత్రాటనాపరుడై సంచరిస్తూ ఉండగా కేరళ రాజైన చైరమాన్ పెరుమాళ్యనారుల స్నేహం కలిగింది ఆమెనుక వారిద్దరూ కలిసి క్షేత్రాటనా తత్పరులై మథురా నగరానికి వెళ్లారు పాండ్యరాజు వారి జామాతయైన చోళరాజు వీరిద్దరినీ ఎదుర్కొని తమ అతిథులుగా ఉపచరించి సంతసించారు సుందరున్ను మీనాక్షనాథుడైన సుందరేశుని పూజించి తమ కవితానై నైపుణ్యమును అనుతించి ఆ చక్రవర్తులచే అనుమతి పొంది చేరరాజు వెంటరాగా దక్షిణాపత క్షేత్రములైన తిరుకుట్రాలన్నీ తిరునల్వేలిని రామేశ్వరాన్ని సేవించి అందుండి లంకా ద్వీపవంతున్న తిరక్కేదీశ్వరమును స్తోత్రం చేసి అక్కడ నిలిచి ఉండగా ముక్తి నగరమైన త్రిశూలపురము జ్ఞప్తికి వచ్చింది సుందరులు చేరరాజు తత్పురాభిముఖులై నడిచి ఆ పురమును సమీపించేసరికి అక్కడ జనసమూహం సూర్య సూర్యచంద్రులు ఏకకాలమున ఉదయించిరో అన్నట్లున్న ఆ తేజోమూర్తులను ఆలోకించి పరమ ఆహ్లాద వారికి ఎదురేగి పురప్రవేశం చేయించి ఉపచరించారు శ్రీ తనునాథుని దర్శించి సంతసించిన సుందరులు ఊనాయ్ ఉయిర్పుహలాయ్ అనిక్ ప్రారంభించు పదికమున స్తోత్రం చేసి భక్తి పరవశులైనారు ఆ వెనుక ఆ క్షేత్రమందు స్వల్పకాలం నివసింపతలచి కౌండిన్య నది తీర మఠమున నివసించారు వారు అక్కడుండగా ఒక రాత్రి సుందర్ల స్వప్నమున పరమశివుడు చేతచెండును అంటే రాజ లాంఛనాన్ని శిరస్సున భూషణమును ధరించి అసమాన సౌందర్యయుత యవ్వన రూపమున తోచి మేముండున్నది జ్యోతివనము కాళీశ్వరము అని పగడంకు నోట మందహాసము చెందునట్లు పలికిన సుందరులు సంభ్రమించి లేచి తానుగా వచ్చి అనుగ్రహించడు ఈశ్వర్ని కృపావైభవును తలచి కరిగిపోయి ఆ అద్భుత దర్శన విషయం చీరరాజునకు చెప్పి సంతసించారు ఆ స్థలమందు అప్పుడే సుందరులు కాళీశ్వరునుపై తొండర్ అడి అని ప్రారంభించి తీవార పదికమును భక్తి పరవశులై పాడారు ఆ వెనుక అక్కడి నుండి బయలుదేరి దూరమంతున్న తిరుప్పనవాయిల్ అనే క్షేత్రానికి వెళ్లాలని బయలుదేరేసరికి లోగడ స్వప్నంలో వారికి దర్శనమిచ్చిన కాళేశ్వరులు అంబతో సహా వృద్ధ బ్రాహ్మణ వేషంతో వారి వద్దకు వచ్చారు మీరెవ్వరు ఎక్కడి నుంచి వచ్చారు అని సుందర్లు ప్రశ్నిస్తే ఆ విషయం తరువాత మాట్లాడవచ్చు ముందు ఆకలికి అన్నం పెట్టు అన్నారట చిత్తం అని వంట చేయించి వడ్డింపించవల్నని చూస్తే ఆ దంపతులు అక్కడ లేరు ఊళ్ళో ఉన్న సందుగుందులన్నీ వెదికినా కనిపించలేదు తిరిగి మట్టానికి వచ్చి చూస్తే వండిన పదార్థం మాయమైంది తోటలో చూస్తే అంతటా ఎంగిలాకులు పడి ఉన్నవి సుందరులు చకితులై ఆహా ఇదేమి వింత ఆ సర్వేశ్వరుని లీలకాక వేరేమున్నదని నిశ్చయించునంతలో జ్యోతివనంలో నివసించి ఉన్న మమ్మ చూడకయే ఎక్కడికి వెళ్లాలనుకున్నావు అన్న అశరీర వాక్కు వినపడ్డది జ్యోతివనం ఎక్కడా ఎటు పోవాలి అని యోచిస్తుంటే వృషభ మీద మేము పోతూ ఉంటాము ఆ అడుగుజాడలను అనుసరించి నీవు రావచ్చు అని తిరిగి ఆ అశరీరి పలికింది సుందరులు భక్తులతో కదిలి వృషభం అడుగుజాడలసరించి పోతుంటే ఉన్నట్లుండి ఆ జాడ అదృశ్యమైంది ముందు వెనక తోచక నిలిస్తే బాగా పరికించి చూడు అని మళ్లీ వినవచ్చింది నిదానించి చూచి నడుస్తుంటే ఒక చోట లింగమయంగా తోచింది అడుగు ఎడం లేక భక్త సహితులై విభ్రాంతితో నిలిస్తే ఉన్నట్టుండి సన్నని త్రోవ కనిపించింది ఆ త్రోవను అనుసరించి పోగా పోగా కాళేశ్వరాలయం కనిపించింది దానికి ఎదుట ఉన్న కోనేటిలో స్నానం చేసి ఆలయ ప్రవేశం గోపురంతో సహా కోవెల అదృశ్యమైంది సుందరులు ఆశ్చర్యంతో ముందే నీ సన్నిధికి రానందుకు ఇది ఫలితమా అనే భావంగల గల కొన్ని పాటలు పాడగానే ముందు జ్యోతిర్మయంగా తోచి వెనుక గోపుర శిఖురం ఆ వెనుక ప్రాకార సహిత దేవాలయం కల్పించినవి వారు ఆనందమంది స్వామిని దర్శించి పూజించి స్తుంచి కవితా నైపుణ్యంతో గీతాలు పాడుతూ కదిలి యాత్రార్థులై వెళ్లారట ఇదొక చిత్ర కథ ఇంకా వారి కథలు ఎన్నో ఉన్నవి అన్నారు భగవాన్ స్వామి ఎక్కడ లేడు అన్న దానిలో చెప్పిన సుందరమూర్తి వీరే వీరి చరిత్ర విపులంగా తెలుసుకోవాలంటే సంస్కృతంలో శివభక్త విలాసం ఉపమన్యుభక్త విలాసం అనే వాటిలోనూ తెలుగున పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలోనూ బసవపురాణంలోనూ ఉన్నది ఈ సుందరమూర్తి భక్తి సఖ్యభావమని మణివాచకులది నాయికాభావమని అప్పరిది దాసభావమని సంబంధులది పితృభావమని భగవాన్ ఇదివరకు ఒకసారి సెలవిచ్చారు